పరిశుధర ప్రేమల దేవాకృపల తండ్రి దేవాయేశ్వరు ప్రభానికు లెక్కలను వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు హణీయ రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి పొందడంలో తండ్రి జీవం వెలిగిన దేవానికి పొందునాలు ప్రభా దేవాసూ ప్రభా మరి మార్నింగ్ నుంచి ప్రభాస్ ఇప్పటి వరకు కూడా ప్రభావం మాకు కాల్చు కాపాడుతున్న ప్రభావి వందనాలు కృతజ్ఞతలు తండ్రి దేవా యేసు ప్రభ ఈ దినం మేము చేసిన ప్రతి ఒక్క తప్పులను క్షేమించండి ప్రభా దేవాసూ ప్రభా మన యొక్క సమయంలో ప్రార్థించండి మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యన ఉంచను తండి దేవ ఏస మీరు అన్నారు ప్రభా ఇక్కడ తిద్దరు నేను ఉంటానని చదివించిన దేవుడు ప్రభా దేవా మీరు ఉన్నారని మీ ప్రజెన్స్ ఉన్నారని ప్రభా మేము విశ్వస్తున్నాం మేము ప్రభా ఏసా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి మీ యొక్క పరిశుధాత్మ ప్రభా మంది అనుగ్రహించండి ప్రభా మళ్ళీ ఇంకా ఎంతో ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా మనందరినీ సుద్దికి రప్పించని ప్రభా ప్రతి బిడను గాల మీసుకొని సొంత ప్రభా ఏసా నీకు స్ణూతం నీకేవాలండి ఎవరు ప్రభా మళ్ళీ రాకుండా ఆగిపోవడానికి వీలేదు ప్రభా ప్రతి బిడ రావాల్సిందే ప్రభా ఏసా మనం ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడండి ప్రభా ని లాక్కారండి ప్రభావ ఏక రాజ్యానికి సంతం అతడి దేవ లోకంలా ఇక్కడ ప్రభా కలిబిలి దేవాలయ ప్రభా ఇలాగా జీవిస్తున్నారు ప్రభా సమయం వ్యర్థం చేస్తున్నారు ప్రభా వరణందరినీ కూడా క్షమించే ప్రభా వరం కూడా నీ సన్నిధి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయని ముందు నడిపించే ప్రభా ప్రతి నుంచి ప్రభావ ప్రతి బిడ్డను కాపాడం రక్షించని ప్రభా ఏ మరి ప్రతి శాంతి సమాధానం ఇంపండి నీ యొక్క ప్రేమ నీ యొక్క కనికరం ప్రభా ప్రతి బిడల పైన కుమరించని ప్రభా దేవా లోకంలో ఎక్కడ మరి అన్యులు ఉన్నారు ప్రభా వారికి ప్రభా మీరంటేనే తెలియదు ప్రభావ వారికి కూడా ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటింప యొక్క స్వత్ మేము ఎక్కడ కూడా ప్రభా భయపడ వేయలేదు ప్రభా ఏసే మరి మేము ప్రభ నీ యొక్క పరిశుధాత్మ కాబట్టి ప్రభ మీరీ ఆ గొప్ప ఆత్మచిత ప్రభా అనేకులకు ప్రభావ మేము నడిపించేలాగా నీ యొక్క ఆత్మని యొక్క శక్తిని యొక్క బలం చిత్ర మేము నింపబడాల ప్రభా సహం చేయని ముందుకు నడిపించని ప్రభా నీకు స్థూర్తంలో నీకు ఐసీ ప్రభా మరి ప్రకటనలో ప్రభా ఎన్నో వాక్యాల ప్రభా మించు ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా సిద్ధపడాల ప్రభా ఇతరులకు చెప్పడానికి ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా ఆ వాక్యని జాగ్రత్తగా వినాలా అవి మేము భద్రపరచుకోవాలా మరి పొద్దున అనేకులకు మేము కూడా ప్రకటింపచ్చాలా ప్రభా అయితే మరి ప్రతిదీ మేము ఛాలెంజ్ గా తీసుకోవాలా ముందుకు వెళ్ళాలా ప్రభా మరి మీరే మాకు ముందుకు కనిపించండి దేవా యేసు ప్రభా ఆదివార్థ్యం మీరే తోడడం నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి వేడుకుండి అమ్మాయి థ్యాంక్ యూ సిస్టర్ అందరినీ అందరి దిక్కులే కై నన్ను చేరీను పక్కవతో పక్క చేరి సు దిక్కులే కై నన్ను చేరదీసెను సు చక్క పర్చను నా చిలు వీడను చక్కపరిచిను నాచిడను నేనెక్కడ ఉన్నా పక్కన వేసే ఎక్కడ నాకే రీతి అనురా అందరినీ ఒకే రీతిగా ప్రేమి దాగి దాగి ప్రభు వస్త్రం చెల్ల ముందు చేరితే దాగి దాగి ప్రభు వస్త్రం చెంగు తాగితే ఆగిపోయేను నా రక్తదారలు ఆగిపోయే ఆ రక్తదారు అందర <tries> ప్రేమించే <tries> <tries> <tries> <tries> పరిశుద్ధ పద పాపముల్ పూడ అనురాగామి సయ్యా ఆనంద విశయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిసయ్యా అనురాగా విషయ అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రితం థ్యాంక్ యూ బట్ కొద్ది సండే కాబట్టి మనకు ప్రకటన గ్రంథము రెవలేషన్ చాప్టర్స్ మనము వింటున్నాం కదా ఈ రోజు చంద్రశేఖర్ పెద్ద వాక్యం అందిస్తారుంటే పరుషుతుర ఒక దేవ మీకు వందాలైనా మహోన్నతుడుగు మా తండ్రి మీ కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచీ కాపాడే మీకు వందాల తండ్రి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం ఇచ్చినారు మీ శరత్నలో పాల్పొందే యోగ్యతను మనకు దయచేస్తున్నారు మీ కే సమస్త ఘనత మహిమా ప్రభావాలని చెల్లించుకొని చిన్నాం ప్రభావ ఈ శారంలో పాల్గొన్నందుకు ప్రభావ మాకు మీరు స్వస్థత కలిగించినారు ఈరో అవయవంగా మమ్మల్ని మార్చుకునేందుకు మీకు వందనైనా కాబట్టి నేను ఇంకా మేము దేని విషయంలో భయపడం ప్రభావ మీ యొక్క రక్తం వాళ్ళు ఉంది కాబట్టి మేము ఉంది కాబట్టి మేము ఓ ప్రభావ మీ సంధ్యలో జీవిస్తాం మేము ఇన్ని తినే సత్యాన్ని మేము ప్రకటిస్తాం కాబట్టి నేను దీన్ని నేను తీర్మానించుకుంటున్నాం మరోసారి కాబట్టి తండ్రి మా తీర్మానాన్ని ఆమోదించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నేను ఈ సాయంత్రం సమయంలో ప్రకటన గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి ప్రభావం బబులోనికి సంబంధించిన బోధ ఇది పాత నిబంధన కాలంలోని బబులోను ప్రకృతి సహజంగా లేదు కానీ ప్రకటన గ్రంథంలో బబులోని గురించి మీరు చూపిస్తారు అంటే ఇది ఆత్మీయం అయిపోయింది అది ఎక్కడుందో ఎవరు చూడని సిద్ధగా ఉంటుండగానే అయినా మీరు మాకు చూపించినందుకు మీకు ఎంతో వందనాలు కాబట్టి ఇది గ్రహించి మేము దీన్ని ఓ ప్రభు జాగ్రత్తగా పరిశీలించి గుడ్డిగా నమ్మకుండా దాన్ని పరిశోధించి దాన్ని గ్రహించి అనేకలకు మేము చూపించాలా ఎందుకంటే ప్రభు ప్రకటన గ్రంథం ధ్యానించి వాడు ధన్యురాలు కాబట్టి అటువంటి ధన్యతని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలకు ఎదుగతి అర్పించుకుంటున్నాం మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే బిడ్డలుగా మామలి తయారు చేయమని ప్రవర్తిస్తున్నాను ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి నేను అనేకలని మేము ప్రేమతోనే వీటిని చూపించాల ఎవరి పట్ల మాకు ద్వేషము అసూయ లేకుండా ఓ ప్రభా జాగ్రత్తగా భయంతో మేము ఒంకతో మీ సన్నిధిలో మేము సమయం గడపలే ప్రతి ఒక్కరిని ప్రేమతోనే మీ సన్నిధి నడిపించాలని సహాయపడిన అనేక ఊపికతో ఉప్పు సానాలు కలిగి మేము పరిచయల ముందుకు పోవాల ప్రభావ ఈ లోకంతో సమాధాన పడి మీ సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు నైనా ఆ రీతిగా వెళ్ళిపోయే లోకంలో శ్రమల పాలై తిరిగి వస్తున్నారు కానీ ప్రభా మీరు జాలిగల దేవుడు దయగల దేవుడు ఎంత నిర్లక్ష్యం చేసినా కానీ మీరు క్షమించే గొప్ప దేవుడు నైనా ఆ రీతిగా మాల నీకులను మీరు క్షమిస్తుంది మీకు ఎంతో గణనార్థండి కాబట్టి నేను మీ వాక్యం అంటే మాకు ఆ ఆసక్తిని పుట్టించే మనం ఈ లోకంలో ప్రభు ఎంతగానో సమయం వృధా చేస్తున్నారు కానీ ప్రభు మీ సంఘలో మేము సమయం ఖర్చుకోవడం వల్ల అది ఒక విధంగా ఉంది వాక్యం తండ్రి ఆ శ్రేష్టత మీరు మీకు ఎంతో వందనాలు ఎంతో మంది పొందలేని చేతులున్నారు ప్రభా సమాధాన పడుతున్నారు లోకంతో కానీ మేము కాంప్రమైజ్ కాకుండా మీ సంగని నివసించడం ఆశపడుతున్నాం తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం రాత్రి తను మాకు ఆదరణ దేమని ఏసుకిస్త పరిశుద్ధ నామంన ఆరాధించుతున్నాం తండ్రి తండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బెబెలూనియన్ గెలిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ సెకండ్స్ నీడిల్ మనం చూసినప్పుడల్లా గోడ గడియారంలో బబులూని జ్ఞాపకం చేయబడుతుంది అది బబులూన్లో కనుకున్నారనేసి మనం గతంగా చూస్తున్నాం కాబట్టి ఆ గోడ గడియారంలోని ఆ చిన్న ముళ్ళు మనల్ని ప్రతిసారి హెచ్చరిస్తా ఉండాల మనం ఉంటుంది బబులోన్లో అని కాబట్టి బబులో దానికి అంటుకొని జీవించే వారందరికీ దానికి ఎటువంటి దుస్థితి పడిందో వారి కూడా అటువంటి దుస్థితి పడుతుందానికి వాక్యం సెలవు మనం చూసినాం కూడా అది కాబట్టి దాని పాపంలో పావారు కాకుంటుండే లాగునా దాని నుంచి బయటికి పారిపోండి లేకపోతే దాని బడ్డ శ్రమల్లు మీకు కూడా పడతాయి అన్నాడు కాబట్టి అది సత్యని నేను చాలా కాలం స్కరించిన అందులో నుంచి నేను ఎప్పుడో బయటకు వచ్చేసినా కొంచెం కష్టమే ఎందుకంటే ఈ లోకంలో సమాధాన పడిన వాడు ప్రతి క్షణము ఆ లోకంతోనే జీవించాలి నష్టపడతా ఉంటాడు కానీ ప్రభు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరుచుకున్నాడు ఎందుకంటే ఆయనతో పాటు నివసించాలా ఆయనతో పాటు జీవించాలా ప్రతి క్షణము ఆయన సహవాసంలో ఆయనతో సంభాషిస్తుండాలా ఆయన ఆయన స్వరం వింటా ఉండాలా లేకపోతే నువ్వు క్రైస్తాను అని ఎట్లా చెప్పుకుంటావు ఆయన నువ్వు ఆయన స్వరం వినకపోతేవి జస్ట్ బైబుల్లో ఉన్న వాక్యాలు ఎవరో చెప్తే విని స్వీకరిస్తేవి కానీ ఎవరు అడిగినప్పుడు నిజంగా చూపించండి నిజంగా రుజుపరచమంటే నువ్వు రుజుపరచలేవు ఎందుకంటే నీకు ఆ అనుభూతి లేదు కాబట్టి మనందరం అనుభవంలోనికి పోవాలనే ప్రయాసం ఆయన నీ ముఖాముఖిగా చూడాలా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆయన స్వరము ఈ చెవులతో నువ్వు వినాలా అందువరకు నువ్వు ప్రయాసపడాలా లేకపోతే శరీరం విడిచిపెట్టడాక గొప్పతనం ఏం లేదు ఆయన సన్నిధిపోయి ఆయన చూడడము ఆయన స్వరం వినడం ఈ శరంలో ఉన్నప్పుడే పొందేలా అప్పుడు నీకు ఒక దృఢమైన నిశ్చయత ఉంటది కాబట్టి బహులోనికి సంబంధించిన బోధనం ధ్యానిస్తున్నాం బోరల తీర్పు బోధలు ధ్యానించిన వాళ్ళకి ఇవన్నీ బహు సున్యాసం అన్నట్టు ఎందుకంటే బోరల తీర్పులనే మనం చూసినాము మొదటి బూర ఊదినప్పుడు దేవదూత ఏం జరుగుతుంది ఈ లోకంలో పరిస్థితులు అంటే పరలోకంలో తీర్మానించుకున్నవన్నీ ఈ లోకంలో నెరవేరుతాయన్నట్టు కాబట్టి అందుకే మీరు పరలోకంలో వేటిని బంధిస్తారో భూమి మీద అవి బంధింపడను వేటిని విప్పుతారో అక్కడ కూడా అవి ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడతాయన్నట్టు కాబట్టి ఆ రహస్యాన్ని గ్రహించిన వాడు వాడి జీవితాన్ని సంపూర్ణంగా తయారు చేసుకుంటాడు నీ జీవితానికి ఏమవసరమో దాన్ని ఇప్పుకోలే నువ్వు జీవితంలో కొన్నింటినీ బంధించేసేలా నీ తీర్మానం అది కాబట్టి ఈ సతీని గ్రహించకపోతే ఏమవుతుంది తెలుసా నువ్వు ఈ లోకాదీతంగానే జీవించుకుంటా పోతావు ఎవడు గురు తిరిగిన సమయంలో జలప్రలం వచ్చి వారిని కొట్టుకొని పోలాగినా అందరూ కొట్టుకొని పోతారు నండి అలాగున కానీ మనం గుర్తిస్తున్నాం వీటన్నింటి సూచనలను ప్రయాసం దాని కోరిక కాబట్టి బుర్రల తీర్పు కాలంలో మనం చూసినాము ఐదవ బుర్రలో పేళ్ళు గొప్ప జన సమూహాన్ని హింస ఎంతగా భయంకరంగా చిత్రవద చేస్తాయండి వారి ఆస్తులు లాగేసుకొని వారిని బహు చిత్రవాద చేస్తాయండి ఆరవ బూర ఓదినప్పుడు సర్పములకి దేవుడు అధికారం ఇచ్చిండు మరణం మీద కాబట్టి ఆ సర్పపు కాట్లకి గొప్ప జన అంతా మరణిస్తారండి తేళ్ల బహు వేడి కాబట్టి ఆ వేడికి వాళ్ళు ఎంతగానో శ్రవణం భోగిస్తారు దాని తర్వాత సర్పపు చివరికి వాళ్ళు మారిస్తారు ఈ లోకంలో మరణించి ఇప్పుడు పచ్చదా పడుతుంటారు మరణాన్ని అది అప్పుడు ఎంత తప్పు పనిచేస్తుంది నేను అనేసి చెప్పిన వాక్యలను ఎప్పుడు నేను స్వీకరించకపోతుంది ప్రభు సన్ని ఎప్పుడు సమయం ఒక గంట సేపు నా లైఫ్ లో కానీ ఎంతగానో దుఃఖంతో ఏడుస్తూ ఉంటారు ఒక్కిం ఇంకొక అవకాశమే లేకపోయా నేను నా లైఫ్ లో ఎన్ని అవకాశాలు వదిలేసుకోను నా లైఫ్ లో దుఃఖంతో వేదనతో ఏడుస్తుంటారు మరణించే టైంలో దేశమంతా రక్తం ఎదుర్లే పారనని వాక్యం మనం చూసినాం అది ఆరవ బూరకి జరుగుతుంది ఏడవ బూరలో సమాప్తమంతా అరగంట సేపు నిశ్శబ్దం పరలోకంలో ఎందుకంటే ఇంకా ప్రేయర్షంలో పాటలు వర్షపు ఉండదు వర్షిపు పాటలు ఉండే టైంలో డుమ్మా కొడుతుంది చర్చకు పోకపోతే ఆరాధనలో పాల్పొందకపోతే యోకం తట్టు చూస్తే మీ శ్రమలుగుండబోయినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం కాబట్టి ఎక్కువ సమయము ప్రభు సన్నిధిలో గడపడానికి మనం ఆసక్తి చూపించాలా ఎందుకంటే అదొకటి నిన్ను కాపాడుతుంది ఆయన కృప ఆయన కృపలకు నువ్వు రావాలంటే ఫస్ట్ ఆయన కనికరం పొందాలా కదా కనికరం లేకుండా కృప రాదు కాబట్టి ఆయన కనికరంలోనికి రావాలా మనము దాని కోరికే ప్రయాసపడాల కాబట్టి మహావేశ్య ఆయన బబులును అన్న అంశం గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఒక విషయాన్ని ముందు హెచ్చరించాలి ఏంటంటే బబులంతట్లో విగ్రహారాధన అనే పాపము వ్యభిచారం అనే పాపంతో పోల్చబడింది ఈ సీక్రెట్ ఎప్పటికీ మనం మర్చిపోవద్దు బైబుల్ అంతటా కొత్త పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే విగ్రహారాధన అనే పాపము వ్యభిచారము అనే పాపంతో సమంగా పోల్చబడింది కాబట్టి విగ్రహారధిగులందరూ వ్యభిచారులు అంటేది బైబిల్ దినం ఎందుకు నేను చెప్పాలని నోటి వరకు వచ్చి ఇవ్వడం వదిలేసినది అని అది నన్ను వేధిస్తా ఉంది ఎందుకంటే మన ప్రభు ఒక్క విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది మన వాక్యం జలిస్తున్నప్పుడు అది నా నోటి వరకు వచ్చింది అప్పటికే త్వరగా ముగించుకోవాలా టైం అయిపోతుంది కాబట్టి ఒకసారి చూడండి వాక్యం మత్తైసు వార్త పదహారవంది అండి ముత్తైసు వార్త పదహారవ అధ్యాయం తర్వాత పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు పరిశీలను సర్దుక ఈ రెండు గుంపులను మనకు తెలుసు సపంటూ తేళ్ళు ఎప్పుడన్నా మనకి ఇవి చాలా తేట కనిపిస్తా రెండు గుంపులు ఇవి ఆయనను శోధించినప్పుడు ఆకాశం ఉండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా ఆయన ఇట్లా అంటే ఇప్పుడు సూచక్రియ చూపించినా నమ్మని కాలం ఇది ఎందుకంటే ఆల్రెడీ తీర్మానించుకున్నది ఈయనలో ఎలా ఆకు పట్టాలా సాయంకాలంలో మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురిగా కురిగేదని హృదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి మనం వచ్చినట్వ చెప్తురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరువుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింప లేరు ఈరోజు ఎవరి గురించి చెప్పండి వాక్యం చర్చకి తెలియడం జరిగదు ఏం జరుగుతుంది ఈ లోకంలో చర్చకు తెలియదు ఈరోజు ఏం జరుగుతుంటారు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ప్రవచన వరాన్ని ఆసక్తితో ఆశించలేదు విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమన్నాడు దేవుడు కొడంత రాష్ట్ర మనం పదమూడవ దేవుడు విశేషంగా దాన్ని ఆసక్తి ఆపేక్షించమన్నాడు ఈ లోకంలో అన్ని ఆపేక్షిస్తారు కానీ కృపా వరములలో ముఖ్యమైనది ప్రవచన వరాన్ని ఆపేక్షించలేని స్థితిలో ఎందుకంటే సంఘటన కాదు అనుగరించబడింది అయితే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నాలుగవ శ్రంలో వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియనే కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను విడిచేసి చూడండి విడిచి వెళ్ళిపోవడం అంటే కూడా మనం అర్థం తీసుకోవాలా ఆయన మళ్ళా తిరిగి వారి దీనికి రావడానికి జాతీయమైన విధానాలు పామోస గ్రంథం చూసినాం నేను ఇక మీ దగ్గర ఎన్నడూ మిమ్మల్ని దాటుకోను అన్నాడు అంటే మీ దగ్గరికే నేను రాను అని అంటున్నాడు పావులు కూడా అదే అంటాడు ఇక నేను మీ దగ్గరికి ఎప్పటికీ రాను నేను అనుల దగ్గరికి వెళ్ళిపోతాను ఆయన విడిచిపెట్టి పెడుతాను దేహ సంబంధులే రక్త సంబంధులే అది విధానం అన్నట్టు తీర్మానించుకున్నాక తృణీకరించడం కొరకు అది కొరకు నువ్వు ఎంత సమయం పెట్టినా వాడు పిల్లడు అన్నట్టు ఒక టైం వస్తత పడుతుంది అందుకే మనం ఏషా గురించి కానిస్తున్నా హెంబు రాష్ట్ర పత్రికల రోజు ఒక పూటి పూటికి వరకు తన చేష్టత హక్కున్న అమ్ము అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో జాగ్రత్తగా చూచుకోండి అంటే మళ్ళా తిరిగి ఏషావు ఆత్మ సంఘంలో ఉంటది అన్న విషయాన్ని పౌలు హెచ్చరించేది అది ప్రవచనం అర్చ ఏషావు తర్వాత ఎంతో పస్తతప పడి కన్నీలు పెట్టిండు కానీ అవకాశం దొరకలేకపోయింది ఆ పక్షం పన్న అవకాశం దొరకలేదు ఒకనొక టైంలో దేవుడు ఇవ్వడం అవకాశం గమనించిన కొన్ని విషయాలలో ఎంతో జాలీగా దేవుడైనా ఎందుకు ఆ రీతిగా నడుదంటే అది ఆయన ఇష్టం అంతే నీకు ఎంత అవకాశం ఇచ్చినా కూడా వీటి స్వీకరించకపోతే ఆ టైంలో పశ్చతపడి ఎంత దుఃఖపడి ఏడిచ్చినా కూడా ఆయన నిన్ను స్వస్థపరచుడు మరణం వగ్వగా దుఃఖపడి ఏడిచిన సొంతపరచడు కాబట్టి మనము ముందు జాగ్రత్తగానే బహుగా భయోభక్తు ఆయన సంగళ జీవితం నేర్చుకోవాల ఈ రాతి మీద ఎవడు పడినో వాడు తునకలేవును కానీ ఆ రాయి అతని మీద పడినప్పుడు వాడు దుత్తునీలుగా చేయబడిన వాక్యం కాబట్టి ఏసే ఆ రాయి ఆయన మీద మనం పడాల మన హృదయాలు నలగొట్టుకోవాల చిత్రవాదను అనుభవించాలి కురడా తెప్పలు అనుభవించాల ఆ రుచి చూడాలా వేదన ఆయన పడిన వేదన నువ్వు రుచి చూడాలా నీకు ఆ అనుభవం ఉండాలా పరిచయాన్ని నొప్పి వేదన నీ హృదయాన్ని కంటుకోవాలా అది నా జీవితం నుంచి ఎప్పుడు ప్రభువా నా ప్రార్థన అవసరం నీ నువ్వు ఆ వేదన అనుభవించకుండా ఎప్పుడు నువ్వు పరిచర్య చేయలేవు శిలోవ మరణ మూలేని ఆ వేదనని నువ్వు అనుభవించకుండా ఎప్పుడు నువ్వు పరిచయం చేయలేవు ఎందుకంటే పరిచర్యలో ఆయన ప్రేమను చూపించాలంటే శిల్వ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అందుకు ఆ దర్శనం నాకు చూపి ప్రభు అనే ఎడవాలను ప్రార్థన చేయాలి శిరువ దర్శనం చూసిన వాడు ఎప్పుడు కూడా పాపం చేయలేడు ఆ దర్శనం కొరకు ప్రకత్తించండి కాబట్టి ఈ తరము ఇది ఏదైతే చెడ్డ తరము వ్యభిచారులైన తరం రెండు తరం రెండు గురించి మాట్లాడుతుంది తరం గురించి వారు వ్యభిచారులు చెడ్డవారి రెండు గుంపులై కదా ఇంకా నేను విగ్రహారాధన అన్న పాపము విభిచనతో పోంచబడింది నువ్వు వేరే దేవతల తట్టు తిరిగితే నువ్వు విభిచరి పెంచిన దానివి కాబట్టి ఇస్రాయల్ ప్రజలు అట్లా జీవించారు దాని తర్వాత మతపరమైన క్రైస్తవ జీవితం అట్లా జీవిస్తుంది మనం ఎన్నిసార్లు ఆధారాలు చేశాం కాబట్టి ఇది మరికొన్ని విషయాలు నేను చూపించిన ఆశపడుతున్నాయి ఏంటంటే ఉపజనం అందరూ ఆడవ బురలో హతసాక్షులు అవుతారు అందరూ ఎవరు మిగిలరు కంప్లీట్ చర్చ గొప్ప జనం అందరూ హతసాక్షులు అవుతారు మొదటి రెండు గుంపులు తెగ వైబడి చెత్తరు గుంపును అన్ని గుండెనే బయట తీసుకొస్తారు అంటే వాళ్ళందరూ అన్ని చేత కాంచ వైబడి చేస్తారు అన్నట్టు కాబట్టి ఈ ఉంది అనేది మనము ఏ రోజు మరికొన్ని విషయాలు చూస్తున్నాము ముఖ్యంగా ప్రటన గంధము పదిహేడవ అధ్యాయాన్ని చూస్తున్నాం అంటే ప్రటన గంధము పదిహేడవ అధ్యాయంలో మనము బహుదీర్ఘంగా వాటి అన్నిటికీ విషయము పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మహాబులకు సంబంధించిన విషయాన్ని మరీ విశదీకరించబడ్డాయి అంటే అది పదమూడవ అధ్యాయంలో ఆరంభమై పద్దెనిమిదవ అధ్యాయం వరకు వచ్చిందన్నట్టు అంటే పద్దెనిమిదవ అధ్యాయంలో మరి విశేషంగా అది ఎట్లా తయారైంది చూపిస్తాడు మనకు తెలుసు బబులోను మూడు మూడు గుంపులుగా విభజింపబడ్డాయి అని ఎవరు చెప్పగలరా ఎక్కడుంది వాక్యం అయితే ఎవరం చెప్పగలరా చూడండి ఎక్కడుంది గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం అక్కడ మనము చూస్తున్నాము ప్రకణ గ్రంథంలో ఈ మహాబబులోను మూడుగా విభజింపబడిందని చూడండి ప్రతన వందము పదహారో దేయము పంతొమ్మిదో వచనంలో ప్రసిద్ధమైన ఆ మహాపట్నము మూడు భాగములు అయ్యను మూడు గుంపులవి కాబట్టి నాకు తెలుస మూడు గుంపులు ఏదన్నది మొదటి గుంపు సర్పములు రెండో గుంపు తేళ్లు మూడో గుంపు గొప్ప జన అయితే నాలుగవ గుంపు కూడా ఉందని నేను ఎన్నోసార్లు చూపించిన వాక్యం అది 0.1% వన్ పర్సెంటే అని చూపించిన లో 1 థర్డ్ అంటే 33.3 త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ టూ థర్డ్స్ అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మొదటి రెండు గుంపులు కలిస్తే సిక్స్టీ సిక్స్ గుంపు వన్ థర్డ్ అది గొప్ప జన కాబట్టి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గుంపు అదే లక్షా మందికి సంబంధించింది వీళ్ళు ఎప్పుడు బయట ఉంటారనేసి నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం గొర్రెల్లె ఎక్కడుంటే అక్కడ ఉంటారు వీళ్ళు వీళ్ళ ఆకాశంలో పరలోకంలో ఏసపులతో పాటు సింహాష్టం మీద కూర్చొని నాది క్షణం ఈ టైంలో వాళ్ళ కన్నర్ వాళ్ళ శరీరాలు వారి ఆత్మలక్కడ కూర్చొని ఆయనతో సంభాషిస్తున్నాయి ఆయన ఎన్నో విషయాలు చెప్తుంటే మీరు పరిచయం చేయాలి జీవించాలి ఈ లోకంలో అవి నేర్చుకునించి ఇక్కడ అవి ప్రజలకు అన్నట్టు అది పరిచయ అన్నట్టు లక్ష మంది వీళ్ళు ముద్రించబడ్డరు అన్నట్టు చేత ముద్రించబడ్డ వారు వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఏ దుష్ట శక్తులు ముట్టలేవు ఆయన విర్రవేయ్ది కాదు మేడం భయంతో మెలుకుతోని పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవడా అతి పరిశుద్ధతలోనికి పోవాలని నేను మీకు చూపించిన దానిలలో ఉన్న ఆత్మ ఎటువంటిదని ఎక్సలెంట్ స్పిరిట్ అని కాబట్టి మనము అటువంటి ఆత్మని పొందుకోవడానికి ఆసక్తి చూపించేలా అంటే పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్ లో పర్ఫెక్ట్ అన్నట్టు పర్ఫెక్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ లో పర్ఫెక్ట్ అన్నట్టు అది అంత స్థితిలో ఉన్నదాన్ని ఎక్సలెంట్ అంటాం ఇంకా ఎక్సలెన్స్ తర్వాత ఇంకా ఏదికి ఏది పోల్చలేం అటువంటి ఆత్మ కూడా అన్నట్టు అందుకే దేవుడు అతన్ని హెచ్చింపజేయగలిగిన మనం అనుకుంటాము మనకి ఉన్నత పదవులు అవసరం కదా మంచి జీతాలు అనేసి ఉన్నత పదవులకు పోతే నువ్వు అక్కడ నెగలవా నువ్వు అక్కడ నీకు ఎక్సలెన్స్ పెరిట ఉండాలి ప్రధానుల మీద నిన్ను ప్రాధాన్యత పెడతాడంటే అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రధాని ఆత్మలు వాటన్నింటి మీద నిన్ను ఉన్నత స్థితిలో ప్రధానంగా పెట్టినప్పుడు అంటే నీలో ఎటువంటి ఆత్మ ఉండాలి అది ఒకసారి వచ్చేటది కాదు ఆటోమేటిక్గా వచ్చేది కాదు ఎవడో ప్రయాణం చేసి కాదు ప్రయాసంతో ఉపవాసంతో ఎన్నో సంవత్సరాలు నువ్వు పరిచయలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇవన్నీ వస్తుందని మనకి నిన్న రక్ష పంధి రజ బాప్ సంబంధవానికి ఇవన్నీ తెలుస్తాయా తెలియవు కదా వాళ్ళు పసిపిల్లండి ఇంకా పాలు తాగే స్థితి ఉన్నారు కానీ ఆలస్యం చేయడదానికి వీలు లేదని ఇంకా పానే దాగతాకొచ్చుంటే జీవితాంతం అంటే ఈ జీర్ణశక్తి ఎప్పటికి అభివృద్ధి కాదు ఈ అవగాహన శక్తి ఎప్పటికి అభివృద్ధి కాదు నువ్వు యుద్ధంలో పోరాడలేవు ఎప్పటికి కూడా సైనికులు పాలేవు పసిపిల్లలాగానే ఉండికి పోతావు జీవితాంతం అది వయసు మళ్ళినా కూడా వృద్ధాప్యం వచ్చినా కూడా నువ్వు ఇంకా పాలే తాగే స్థితిలో ఉన్నావంటే బహు భయంకరమై కాలం ప్రకారం చూస్తే మీరు బోధకులు అవ్వాల్సింది అంటాడు కానీ పౌలు కానీ ఇప్పటికీ మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారంటాడు అట్లా ఉండద్దు అంటే నువ్వు ఎంతో వృధా చేసుకున్నావు నీ లైఫ్ లో అని చెప్తున్నాడు అని కాబట్టి ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగం లేదు అది మూడు భాగంలో ఆల్రెడీ బబులు అన్ని జన్ల పట్టణంలో తన తీక్షణమైన ఉగ్రత అని మధ్యము గల పాత్రము మహాబహులకి ఎవననే దేవు దానిని దేవుడి తమ్ముఖం అందుకు జ్ఞాపకం చేసేది కాబట్టి దేవుని సరిదలో ఇవన్నీ జ్ఞాపకం చేయబడ్డాయి ప్రభుత్వాడు ఇది టైమింగ్ ఎవరు గ్రహించగలరు కేవలం లక్ష నలభై నాలుగు వేల గ్రహించగలరు ఎందుకు గ్రహించగలరు ప్రటమంగా నమ్మ చూపించిన వాళ్ళు ఎందుకు గ్రహించగలరు ఎందుకంటే వాళ్ళు సూర్యుని దరించుకున్న చంద్రుడు నక్షత్రముడు వారి కాళ్ళ దగ్గర ఉన్నాయని నేను వాక్యం అంటే వాళ్ళు కాలం ప్రకారంగా జీవించేవాళ్ళు కాలాలు ఎట్లా మారుతున్నాయో గ్రహించేవాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళ నడవడి అన్నట్టు వారి ప్రవర్తనట్టు కాబట్టి నీతి సూర్యుని దంచుకున్న లక్ష నలభై మంది తప్ప ఎవరు కూడా కాలాలను గ్రహించలేరు తర్వాత నీ నోట్ల నుంచి కాలాలకు సంబంధించినప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆగిపోయిందని లేదా సూర్యుడు చంద్రుడు స్థితిలో ఉన్నారు అక్కడ ఈరోజు ఆత్మంటి అదే దేవుణ్ణి కదా మనం కూడా పూర్తి చేస్తుంది మనం ఆగిపోమని చెప్తామా అది మనం చెయ్యాం ఎందుకంటే అది యుద్ధానికి సంబంధించింది అది ఇప్పుడు జరిగింది పాతవి గతించిన సమస్తం కృతమే నేను నువ్వు హాస్పిటల్ పోతావు అక్కడ మనుషులు చెప్తారు ఈ బ్రదర్ కాలం ఈ బ్రదర్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఈ టైం అయిపోయింది ఆగిపోయినప్పుడు ఆత్మ నేను ఘోషిస్తూ ఉంటుంది నువ్వు ఇట్లా హెచ్చరించాలి ఎట్లా ఉచ్చరించాలి నీ నోట్ల నుంచి ఎప్పుడు చెప్తున్నాను పరిసరాలు నిన్ను బలహీన పరిస్థితి ఉంటాయి పరిసరాలను విజయం పొందాల పరిసరాలతో మాట్లాడాలి ఒకసారి నీ నోట్ల నుంచి భాషలు అన్య భాషలు బయటకు వచ్చినప్పుడు అక్కడ వాతావరణం మొత్తం మారిపోతుంది దాన్ని మొత్తం నువ్వు శాచురేట్ చేసేయాల భాషల భాషలతో దేవునితో సంభాషించుతావు కదా కాబట్టి నీ నోట్ల నుంచి ప్రతి మాట దాని పని అది ముగించుకొని రావాల్సిందే కాబట్టి ఆ వాతావరణాన్ని అదుపులోకి తీసుకోవాలని నీ బాధ్యత నువ్వు వర్షం చేపిస్తూ కూడా మొత్తం వాతావరణాన్ని అదుపులోకి తీసుకోవాలి నేను సన్నిధి దగ్గర రావాలి అది విధానాలు అన్నట్టు అవన్నీ మర్చిపోయింది చర్చ్ అనేసి మనం అనేక పల్లాన్ని చూస్తుంటుంది ఎందుకంటే అది బగులోని నిలలేదు అది దొంగల గృహగా మారిందని పోయిన వారు నేను చెప్పించిన దాని తర్వాత ఆ బగులోని ఎట్లుంది ప్రతి అపవిత్రాత్మకు దయ్యములకు అపవిత్రాత్మకు ప్రతి అపవిత్రమైన పక్షికి అది ఉనికి పట్టు అయిపోయిందండి అవి కూడా మూడు గుంపులు అవి దయములకు ప్రతి అపవిత్రత్మకు ఉనికి ప్రతి అపవిత్రమైన పక్షికి నివాసం మనం చూసినాం కాబట్టి అవి తెలిసి మనకేదవి మూడు గుంపులని ఎక్కడ చూసినా కనిపిస్తుంటే ఈ అధ్యాయం కాబట్టి పట్టణ గ్రంథంలో ఇప్పుడు మనం చూస్తున్నాము పదిహేడవ అధ్యాయము పట్టణ గ్రంథం పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ స్త్రీ ఎట్లా ఉన్నారని మనం దీర్ఘంగా ఆలోచించినాం గతంలో మనకు తెలుసు ఇవి ప్రకృతి సహజమైనవి తర్వాత ఆత్మీయమైనవి కానీ చాలా మంది బలైనత ప్రకృతి సహజంగా చూసి ఈ స్త్రీ ఈ మహాబగులోనూ రోమ అని కొంతకాలము కొంతకాలం అమెరికా అని కొంతకాలం ఇంగ్లాండ్ అని అట్లా కొంతకాలం జర్మనీ అని కొంతకాలం దక్షిణ రష్యా అని మాట్లాడుకుంటూ వస్తున్నారు మనకు తెలుసు ఇవన్నీ కలిస్తేనే బహులు ఉండలేదు ఎందుకంటే ఏడు తలలకు సంబంధించిన బోధలు మనం చూసినప్పుడు అక్కడ చూసినాం ఇవన్నీ పద్దేహాలు ఇవన్నీ ఒకటే మృగంలో ఉన్న తలలు అంటే ఈ లోకం అంతా దుష్టిని ఉన్నది కానీ ఆ మృగం మీద సవారి చేస్తున్నది ఈ స్త్రీమైన జీవితం అస్తూ మర్మమయమైన మహాబగులో సంబంధించిన విషయం ఏది మహావేషగా తయారైంది చివరికి వచ్చేటప్పటికీ అయితే ప్రకటనగా దంపది చేయడంతో ఏమో నాలుగో వస్త్రంలో ఆ స్థిరం ఎట్లుంది ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం ధరించుకుంది అంటే రెండు రకాల వస్త్రాలు ధూమ్రం రక్తం పోపులు ఎరుపు అయితే నేను గతంలో చూపించిన నీకు దాన్ని స్వీరించండి ఒకప్పుడు ఆ వస్త్రములు ధరించుకుంది కానీ ఎంటర్టైన్కి వచ్చేటప్పటికీ ఏంద వస్త్రములు పోపులు తండ్రి కేసు సూచన ఎగో దేవుడికి సాదృశ్యం అది రంగు కలర్స్లో వైలెట్ కానీ పర్పుల్ కానీ ఫస్ట్ కలర్ అన్నట్టు అది అది చాలా రేర్ కలర్ ఉన్నట్టు దాన్ని తయారు చేయడం కష్టం అన్నట్టు లాస్ట్ కలర్ వచ్చి రెడ్ అన్నట్టు ఓపుల్ తండ్రిని సూచిస్తుంది ఎరుపు మన ప్రగుడిని సూచిస్తుంది అల్ఫా ఉమ్యంగా రెండు కలర్స్ ఇది కానీ ఆత్మీయ స్థితిలో ఈ స్త్రీ ధరించుకున్న వస్త్రం అనేది మనకు తెలుసు మనం ధరించుకోవాల్సిన వస్త్రము తెలియని కానీ ఇంకా ఆ ధూమ వర్ణ రక్త వస్త్రం ధరించుకునేది అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ అర్థం చేసి మీ పాపపూరితమైన జీవితం అని వాక్యం హెచ్చరిస్తూ ఉంటాం దానికి సంబంధించిన ఈ గతంలో చాలు వాక్యాలు చూడండిసారి మళ్ళా పద్నాలుగు నాలుగులో వచ్చినాం పదిహేడు మధ్యాహ్నం నాలుగులో ఆ స్త్రీ ధూమ రక్త వర్ణం వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై చూడండి ఏహ్యమైన కార్యములతోనూ తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేము అంటే ఆమె చేతిలో ఉన్న పాత్రలో ఏమున్నది ఆ పాత్రలో ఏమున్నాయంటే ఏహ్యమైన కార్యములతో తర్వాత వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన అపవిత్రంతోనూ మూడు ఏహమైన కార్యములు వ్యభిచారము అపవిత్రమైన జీవితం ఇవన్నీ తన చేతిలో ఉన్నాయి పాత్రలో ఆ పాత్రని అందరికి తాపిస్తుంది అది అట్లా తయారైంది అన్నట్టు తర్వాత దాని వెతట రాయబడింది మర్మము వేషలకును భూమిలోని ఏహమైన వాటన్నిటికీ తల్లి అయిన మహాబబులోను మహా వేష అయితే పద్దెనిమిదవ అధ్యయనంకి వచ్చేటప్పటికీ మరి విశేషంగా ఆయన యొక్క గుణగణాలన్నీ మనకు బయటపడుతున్నాయన్నట్టు ముఖ్యంగా ఏంటంటే ఏశప్రభువుని ధరించుకున్నది తండ్రిని వెంబడించింది కానీ చివరికి వచ్చేటప్పటికీ తను తెలియని వస్త్రాలు లేనిదే కాదు దాన్ని అంటే పాపము ఎరుపు ఎరుపు సాదృశ్యం పాపాన్ని కూడా సాదృశ్యం తెలుసు కాబట్టి ఆమె పాప పూరితమైన జీవితంలో జీవిస్తుంది చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క రంగుల్ని అపుత్రపరుచుకుంటావో అది ఇతర దేవతలకు వర్తిస్తుంది అన్నట్టు దేవుకి పోదనట్టు ఆరాధన ఎందుకంటే నువ్వు జీవిస్తున్న జీవనం విధానం బహు భయంకరమైన విచారం అంటే విగ్రహాలు ఉన్నావు విలోకాన్ని ప్రేమిస్తున్నావు పండుగలను నియామక దినంలను ప్రేమిస్తున్నావు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు ప్రభు కంటే ఒక గంట సేపు చేయండి అంటే చేయరు కానీ పొద్దున్న సాయంత్రం వరకు పండుగ చాలా బాగా చేస్తాం అన్నట్టు మనం క్రైస్తవ జీవితం ఓల్ డే ఎంటర్టైన్ చేస్తాం అన్నట్టు క్రిస్మస్ ఫెస్టివల్ రాబోతుంది ఆ త్వరలో ఈ ఆ రోజైతే దానికి ముందు వన్ వీక్ దాని తర్వాత వన్ వీక్ ఫోర్టీన్ డేస్ దానికి ఎంతగానో స్పెండ్ చేస్తాం అన్నట్టు టైం ఒక గంట సేపు మటుకు యోగం వారు చేయాలన్నట్టు లాగ కాబట్టి ఈ వస్త్రాలు ఈ బంగారు దుస్తులు బంగారు సో వెండి ఇవన్నీ దేనికి సాధుశామంటే దేవతలన్నీ పూజించడానికి సాధుశం నేను కథను కూడా చూపించాను మీకు మీరు దేవుని వస్తువులని దయాలు కల్పించడానికి రెండు ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యయము పదహారవ వచ్చి ప్రకటన గంధము పద్దెనిమిదవ అధ్యయము పదహారవ వచ్చనం అయ్యో అయ్యో సన్నపు నారబటలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రమును ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట ఇంకా ఐశ్వర్యం సరే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మరోసారి మనకి ఇక్కడ పంచమార్ధ్యాల్లో కూడా జ్ఞాపనం చేయబడుతుంది ఏంటంటే ఈమె ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నానండి కాబట్టి ఇవన్నీ వస్త్రాలు ఒకనొక స్థితిలో దేవుడే వారికి ఇచ్చిండు అని మనం చూస్తాం నేను చూపిస్తా వాక్యం తరలి కానీ తర్వాత వారు ఏం చేసిండ్రు దేవుని దయానికి సమర్పించరు అని నేను చూపించిన వాక్యం ఒకసారి చూడండి ఎహెచ్కేల గ్రంథంలో చూస్తాం వీటిని మనం ఎహెచ్కేల గ్రంథం పదహారవ అధ్యాయం వచ్చంలో మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రంగా అలంకరింపబడిన ఉన్నత స్థలంలో ఏర్పరిచి వాటి మీద పండుకొని విభిచన చేసేది కార్యములు ఎంత మార్గంలో జరగకుండావి అటువ్యూ ఇక్కడ జరగవు నేను పదిహేడు వర్షం నేను నీకు బంగారు వ్యూ వెండి వ్యూడైన ఆభరణం తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించుతుంది అంటే దేవుడు ఏమిటంటే నేనే నీకు అంతా ఇస్తే సమస్తం నా నుంచి పొందుకొని నువ్వు పోయి విగ్రహాలకు పెట్టడం ఏంటి నాకు రోషం పుట్టిస్తున్నారు ఎంతగా నాకు కోపం పుట్టించినారు అతపరమైన జీవితం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయితే కొంతమందికి అనుమానం రావచ్చు ఇదంతా పాత నిబంధకాల పుస్తకం బ్రదర్ అది ఇసాన్ ఫలించి రాయబడింది కదా అని కానీ నేను క్లారిఫికేషన్ ఎన్నో సంవత్సరాల క్రితమే చూపించిన చాలా రింపార్టెన్స్ అయి కూడా మనకి రెండు రాష్ట్ర పత్రిక రెండు రాజ్యాంగంలో పావు హెచ్చరించింది మనకు బయటికి అంటే బయటికి అంటే బాహ్యానికి అంటే శారీరకంగా బాహ్యానికి యోధుడైన వాడు యోధుడు కాడు అని చెప్తుంది వాక్యం అంటే నువ్వు ఇస్రాన్ దేశాల్లో పుట్టినంత మాత్రాన్ని ఇసాన్యుడు కావు అంటుంది యోధాంగుటంలో పుట్టినంత మాత్రాలను నువ్వు యోధునివి కావు అంటుంది వాక్యం అంతరంగమంత యూదులుగా మార్చబడ్డవాడే నిజమైన యూధులు అంటాడు పౌలక్కడ రెండవ అధ్యాయంలో కాబట్టి ఇస్రాయల్ రోమి రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పదకొండు అధ్యాయము ఇవన్నీ చూస్తే ఇస్రాయేల్ సంబంధం అందరూ ఇస్రాయల్ అంటే శరీర్తిగా దేశాలు పుట్టినంత మాత్రం ఇస్రాయల్ చూపించేది ఏంటంటే బైబిల్ అంతటా పాత నిబంధన కాలం మొదుకొని క్రొత్త నిబంధన ముగింపు దాని వరకు ఇస్రాయేల్ అనేది ఒక్కటే విధానం అది ఏ కాలమైనా కానీ ఒక్కరే ఎందుకంటే దేవునితో పోరాడే వాళ్ళు నేను ఆశ్రయిస్తే కానీ అని విడిచిపెట్టను అనని వారు అనేవాళ్ళు కాబట్టి అంతరంగం మందు ఇసలుగా మార్చబడ్డ వాళ్ళు అంతరంగ మందు యూధిగా మార్చబడ్డవారు దళితుల హెచ్చరించండి నిన్ను ఎవరట్లా తయారు చేశారు అంటే ఏజ్ ప్రవత నంబర్ ద్వారా పునరుణం నిన్ను యూధినిగా ఇసలుగా మార్చిండి కాబట్టి పాత నిబంధన కాలమే కానీ ప్రతి నిబంధన కాలమే కానీ ఇస్రాయల్ ఒకటే అది అంతరంగం మందు అంటే హృదయ సిద్ధి కలిగిన వారే కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు అని వివరించే వారందరూ ఆత్మీయ ఇస్రాయలు దేవుని ఇస్రాయలు అని చెప్పబడింది వాక్యం కాబట్టి శారీరకమైన ఇస్రాయల్ లేదు ఎక్కడ సరే ఆ దేశంలో ఇస్రా దేశం ఉంది ఈరోజు వాళ్ళకి ఆ గుర్తింపు కానీ దేవుని దృష్టిలో మటుకు శరీరమైన ఇస్రాయలు లేదు శారీరకమైన యోగులు లేవు శరీరకమైన క్రియాశాలు కూడా లేవు సమస్తం కృతమైనవి కాబట్టి క్రొత్తవన్నీ ఆత్మీయమైనవి అన్నట్టు కాబట్టి బైబిల్ అంతా ఆత్మీయ ఇస్రాయల్ కొరకు వాక్యం ఆత్మీయ ఇస్రాయలు శారీరకంగా మారిండ్రు అనేదే పాత కాలపు పుస్తకాలు హెచ్చరించినాయి కానీ ఆత్మీయంగా కొత్తగా జన్మించిన వాళ్ళంతా అంతరంగంలో యూరిగా మార్చబడ్డవారే కానీ క్రమేణ కొంతకాలానికి వీళ్ళు తిరిగి ప్రకృతిగా ప్రకృతి పరమైన అన్యులుగా తయారైపోతున్నారు అంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆత్మీయ ఇస్రాయలు కానీ లోకాన్ని ప్రేమించి పాపపూరితంగా జీవించే వాళ్ళందరూ ఈ ఆత్మీయ యూత్ తయారైపోతున్నారు ఆత్మీయ అలుగా తయారైపోతున్నారు ఆత్మలో పుట్టి ఆత్మల పరిపక్వం చెందాల్సింది భయ ఆత్మలో పుట్టి శరీరంగా సంపూర్ణంగా తయారైనారనేసి అవును దళితులు రాష్ట్రపతిలో హెచ్చరించింది అవినీతి మీద గలచనారా ఎవరు మిమ్మల్ని మోసపరిచింది ఎవరు మిమ్మల్ని భ్రమపరిచింది మీరు పుట్టి శరీరంలో పరిపక్వం సంపూర్తిగా పరిపక్వం చెందుతారా అన్న హెచ్చరిద్దాం కాబట్టి చివరికి చర్చి సిస్టమ్ అట్లా తయారైందన్నట్టు ఆత్మలో రక్షణ పొంది శరీరకంగా అది సంపూర్ణంగా తయారవుతుంది అంటే మొత్తం అలంకరణ అలంకరణ అంతా విగ్రహాదన అనే బైబుల్ హెచ్చరిస్తుంది ఇంతవరకు మనం చూసిన వాక్యాలకి నేను ఇచ్చిన ఆధారాన్ని కదా తీసుకొని మీరు విగ్రహం తీసుకొని వాళ్ళతో హెచ్చరిస్తుంది మనకి విశేషణ వస్తువులు మనం తీసుకుని వాటిని విధం చేస్తే నా తైరంలో నా రూపంలో నాటి కల్పించేది ఏంటి భరించడానికి అంటే నా తైరంలో నా అభిషేకాన్ని నాకు రావాల్సిన ఆరాధనని నువ్వు వాటి అర్పించినావు నా ధూపము దూపమట ఆరద నా ధూపమును వాటి అర్పించి తెవి భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని మూడెన్ను తేనెన్ను తీసుకొని ఇంపైన సువాసన కలుగున్నట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించి తివి అలాగు కదా ఇదే ప్రభు యో వాకు తర్వాత నిర్వయ మరియు నీవు నాకు కళిన కుమార్లను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేనట్లు వాటి పేరట వారిని భధించితివి ఇది భరించడానికి పాపం అన్నట్టు ఈరోజు అబార్షన్ రూపకం క్రైస్తవులలో ఈ ఇరవై వచ్చిన అబార్షన్స్ చేయించుకుంటే వాళ్ళు మెడికల్ టర్మినేషన్ అనేది మదర్కి ఏదో థ్రెట్ ఉంది మదర్కి డేంజర్ మన మన ప్రాణానికి హాని అంటే టైం ఆఫ్ అబార్షన్స్ ని మనం ఏదో జస్టిఫై చేస్తూ ఉండాలి కావాలి अबारषनको ग्रूपन गत चूपा हैयेस्ट रेट आफ अबार ये देश हैयेस्ट रेट आफ् अबारषन इसराइल देश में तमेरिका देश में हैयेस्ट रेट अबारषन अटे नरहंत लीजु क्रिस्ट ఇసల్ పగలు కూడా అన్నంతర ఏకరించడం వలన దేవుడు వారిని యుగదేవతకు సమర్పించేసి శివరామ రాష్ట్రపతి గల పౌలు హెచ్చరించి మనకి ఇరవై మూడవ అధ్యాయం చూస్తున్నాం ఏసుకల్ గ్రంథము ఇరవై అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై ఏడు చూస్తాం వాళ్ళు ఎట్లా తయారైటండి మనకు వాక్యం ఏసుకల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఆరో వర్షం నుంచి వాళ్ళింత అపగతమైన జీవితం జీవించారు అర్థం మీరు ప్రయత్నించగలరు ఆత్మీయలో ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకునే ప్రయత్నించాలా ముప్పై చూడండి యహోవ మరియు యహోవ నాకు ఇలాగే చలివిచ్చాడు ధరపుత్రుడా ఓహోలాకును ఓహో ఓహో నీవు తీరుకు తెచ్చదువా అట్లయితే వారి ఏ అకృత్యం నన్ను వీరిద్దరు అక్క జిల్లల గురించి చెప్పబడింది ఈ వాక్యము వారు వ్యభిచారులు అంట ముప్పై ఏడో వర్షం కష్టపడి ఎట్లా వారు వ్యభిచార్యులను అర్హత్య చేయవారిని విగ్రహములతో వ్యభిచరించి నాకు కలిగిన కుమారులను విగ్రహములు మింగున్నట్లు వారిని వాటికి ప్రతిష్ఠించి ఎంతమందికి తెలిసి వాక్యం గతంలో మనం చూసినామో రికార్డింగ్స్ లో ఉందో తెలియదు నాకు రెండు బలహీనతను వాళ్ళగా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు నరహత్య చేస్తున్నారు రెండు ఎక్క చేసిన నరహత్యం వారి పిల్లలని సైతానికి బలి అర్పించారు వాళ్ళు అంటే ఎంత నిర్లక్ష్యమైన జీవితం తర్వాత వ్యభిచారం అంటే విగ్రహములతో జీవించడం విగ్రహములకి వారిని వారు సంపూర్ణంగా సమర్పించుకోవడం అన్నట్టు తర్వాత చూడండి వారి లాగున నా ఎడల్లా జరిగించుచున్నారు ఆ దినమంతే వారు మూడవ బలైన వారు నా పరిశుధ స్థలమును అపవిత్ర పరిచిన దినమంతే మూడవది నేను నియమించిన విశ్రాంతి దనములను సామాన్య ధనములుగా ఎంచేరి తాము పెట్టుకున్న విగ్రహముల పేరటను తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుధ స్థలంలో చొచ్చి పరిచి నా మందిరంలోనే వారు ఇలాగ చేసేరి అంటే మందిరం చర్చలు చేసిన ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తున్నాడు ఇప్పుడు లాస్ట్కి మరియు దూరంలో నున్న వారిని పిలుచుకున్నటకై వారు దూతను పంపిరి వారు రాగా వారి నీవు స్నానం చేసే కళ్ళకు కాటుక పెట్టుకొని ఆపణను దంచుకొని ఘనమైన మంచిగా కూర్చుంటే బల్లను సిద్ధపరిచి దాని మీద నా ప్రేమల ద్రవ్యమైన తైలం పెట్టితేవి అలాగిన జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేటకా వేడు సమూహం యొక్క సందడి వినబడను సమూహంలో చేరిన త్రాగుబోతులు వారి యుద్ధకు ఎడారి మార్గం నుండి వచ్చేరి వారు ఈ వేషల చేతులకు కడియంలు తొడిగి వారి తళ్లకు కూదడును చుట్టిరి వ్యభిచారము చేయట చేత బలహీనరాలైన దీనితో నేను ఇలాగంటి అది మరెన్నటికీ వ్యభిచారము చేయక మానదు వేషంతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యం చేదురు అలాగనే వారు రామపురాణ్ రైన ఓహోలాతోను ఓహోలిమాతోనూ సాంగత్యం చేయించి వచ్చేది అయితే వ్యభిచారలకును నర్హత కురాలకును రావాల్సిన శిక్ష నీతి వారు వీరికి తగినట్టుగా విధింతురు వారు వ్యభిచారులే నర్హత్య చేయత్నించరు ఇందుకు ప్రవీణ యోవ సెలవిచ్చినది వారి మీదికి నేను సైన్యమును రప్పింతును శత్రువులు వారిని బాధించటకై లోపుడు సమ్ముగానో వారిని అప్పగింతును చూడండి మతపరమైన జీవితానికి సాదృశము నేను స్ట్రాంగ్ నెంబర్స్ చూసిన ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యాలు స్ట్రాంగ్ నంబర్స్ లో ఏమైందంటే దేవుడు వేరితో నిబంధన తీసుకున్నాడు ఉపమాన రీత్యం గారు తెలుసు ఇష్టం అనేది ఒక చర్చ అనేది కానీ దాన్ని ఎంత గంభీరంగా అలంకరించండు దేవుడు పెళ్లి కుమార్తెలాగా కానీ అది వ్యభిచారణంగా తయారైంది అహోలా ఓహలిబా కదా అయితే అహోలా అంటే ఉత్తర దిక్కున ఉన్న సమర్యాకి సాదృశ్యం అన్నట్టు దేశం ఉత్తర దిక్కున అహోలీబా అంటే దక్షిణ దిక్కున ఉన్న యూతాకి సాదృశ్యం అన్నట్టు ఇద్దరు సాక్షులు గొప్ప జనం ఇంత భయంకరంగా జీవిస్తారని చెప్తుంది వాటిని అహోళ అంటే స్ట్రాంగ్ నెంబర్స్ ప్రకారంగా తన తన ఆలయము లేక తన గుడారము విగ్రహారధనమయమైనది అని అర్థం అహోళ అంటే తన గుడారము విగ్రహారాధనకి నిలయము అదే రీతిగా అహోలిబ అంటే యర్శన్యం లేక యూద అహోలిబ అంటే తన తన గుడారము ఉన్నత స్థలము అక్కడ ఉన్నత స్థలంలో దయ్యంలకి మళ్ళీ భూతం దరిపించిన ధూపం దర్పించినట్టు మనంగా తన చూసినాం కాస్త కదా అహోళ అంటే విగ్రహారతనమయమైన గుడారము లేక తన గుడారము విగ్రహారధన అయిన గుడారం అంటే తన గుడారము ఉన్నత స్థలమైనది అది వ్యభిచారంతో కూడినది అర్థం చెప్పండి స్ట్రాంగ్ నెంబర్స్ అంత జాగ్రత్తగా ఎట్లా రాస్తున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ కదా అహోళ అంటే సమర్యాకి సాధృశ్యం అహలీమ అంటే ఎరుశులింకి సాదృష్యం నాకు తెలుసు ఎరుశులీమ అంటే మతగానే క్రైస్తవు జీవితం రెండు గుంపులు ఇవి అయితే దేవుడు వీడికి ఇచ్చిన ఆ యొక్క వస్తురాలని బంగారు వెండి వాస్తువులని వాళ్ళు ఈ దేవతలకి దయాలకి సమర్పించం అదే వాళ్ళు చేసిన బహు భయంకరమైన హేయమైన క్రియ మనకి గతంలో మనం ఎన్నిసార్లు ధనించినాం ఇది మతేస వార్త ఒకసారి చూడండి మతేస వార్త అధ్యాయంలో మనం ఇస్తూ ఉంటాం ఈ సూచనలు ఎందుకంటే శిష్యులు దానికి ప్రశ్న ప్రభు ఈ రాకడ మీరు అక్కడకి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఫస్ట్ సూచన ఏంటి ఎవరు మోసపరచకుండా చూసుకోండి ప్రతి తరలి మోసపోతులు అని ముందు చెప్తున్నాను తర్వాత వస్తూ మరియు రాజస్ వార్త సభ్యుల జన్మలకు సాక్షతంలో ప్రకటించగడము అతి తర్వాత అంత వచ్చి ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి భాషలో కావడం జరిగింది రేడియో ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ ప్రచురం చేయబడినాయి కాబట్టి సృష్టికి మొత్తం శువార్త ప్రతిఘటింపబడింది అండి నాంత తర్వాత ప్రభు ఒక సూచన ఇచ్చిండు పదిహేన వచనం చూడండి కాబట్టి ప్రవక్త అయిన దానియుల ద్వారా చెప్పబడిన అంటే చరిత్రలో ధాన్యులు అనేవాడు ఉన్నాడు అని మన ప్రభు సాక్షిస్తున్నాడు దానియులకి ఇచ్చిన ప్రవచనం దానియులకి నేను ఇచ్చిన ప్రవచనం కాబట్టి నాకు బాగా తెలిసి అని ఆయన జ్ఞాపనిస్తుంది కదా కాబట్టి ప్రవర్తైన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హియ్య వస్తువు పరిషుద్ధ స్థలం అంత మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక ఎంతకాలమైంది నువ్వు ఇవన్నీ చదివి ఏష్ణువు చెప్తున్నాడు చదవాలా బైబిల్ చదువువాడు గ్రహించునుగాక చదవని వాడికి ఎప్పటికీ గ్రహింపుండదు వాడు బుద్ధి లేని వాడుగా తయారవుతారని బాక్య ముందు దేవుతులు చక్కపరచుకోలేరు అన్నట్టు చదవకపోతే బుద్ధి లేనివాడు నీ దేవుతులు చక్కపరచుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా చదవాలి అతిరోజు ఒక గంట సేపు చదవలేవా టీవీ ముందు కూర్చుంటే అది ఎప్పటికీ తిరుపుతం అది టీవీ ముందు మొబైల్ ఫోన్స్ లో సోషల్ మీడియాలో నేను కూడా తిరుపుతీ బాగు అవన్నీ చూసి చూసా ఒక గంట సేపు పోయిననే లైఫ్ లో అయినా మళ్ళా అదే దాని తట్టు దిగుతారన్నట్టు వాతికి దిగినట్టు కాబట్టి ప్రవక్తైన ధాన్యం ద్వారా చెప్పబడిన నాష్టకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట మీరు చూడగానే చదువుబారుడు గ్రహించను గాక అంటే లేచిపోమంటుందంటే పరిశుద్ధ స్థలంలో ఏమైనా వస్తువు నిలవడం మీరు చూస్తే ఎక్కడ చూస్తారు ఎప్పుడు అసలు పరుసలు ఆడబుతారు ఇస్రాల్ దేశంలో ఆలయమే లేదే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆలయం లేక అక్కడ లేదు భవిష్యత్తులో అడితే పోయారా కాబట్టి ఆయన అక్కడ ఇంకా చాలా దినం చాలా దూరం ఉండి ప్రజలు పెట్టాడు అట్లా మోసపోయింది చర్చ రోజు మన ప్రభు చెప్పుడు పౌలు దీనికి హెచ్చరించండి నీ చరణమే దేవునికి ఆలయం పరిశుద్ధాత్మకు నిలయం పరిశుద్ధాత్మకి ఇది ఆలయం అంట నీ శరీరము పరిశుధాత్మకి ఆలయం నీ హృదయమే అతి పరిషుద స్థలంగా మారాల అది బలిపీఠం ఒకప్పుడు బలి అరికించినాక అది అతి పరిషుద స్థలంగా మారాల నీ హృదయమే గంగాలం దాంట్లో జీవజలం ఉండాల నీ హృదయమే దీపస్తంభం దివరత్నంలో అది దీపం వెలుగుతూనే ఉండాలి నీ హృదయమే సముఖ పురొట్టే బల్లలు అక్కడ ఆహారం ఉండాలి అన్ని నీ హృదయంలో జరుగుతున్నాయి కాబట్టి నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలం నాష్టకరమైన హేయ వస్తువు నీ హృదయంలో పడుతుంది అది నువ్వు నువ్వు ఖచ్చితంగా నశించుకున్న వాడవే నశించుకునే దానివే అందుకే చదువు గ్రహిస్తాడు నాశనకరమైన హేయ వస్తువు నీ హృదయంలో నిలిచినప్పుడు నువ్వు దాన్ని పరిశీలించాలంటే నీవు అంటే మతపరైన జీవితం క్రైస్తవ సంఘంలో అంటే మన మందిరం కలుస్తేనే కదా మందిరం ఈ మధ్య కాబట్టి మన హృదయంలో ఈ నాష్టకరమైన హేయ వస్తువు ఇందాక మనం ఈ స్త్రీ నాష్టకరమైన తన తన తన నుదుటి మీద హేయమైన పేర్లనే రాస్తుంది కదా ఏమిటి విరుగా దాసులకు విరుద్ధంగా తన బిల్లకు విరుద్ధంగా రాష్ట్ర హేయకరమైన హేయమైన పేర్లన్నీ నష్టకరమైన పేర్లన్నీ రాసుకోండి దేవుడికి విరుద్ధంగా కాబట్టి వీటిని చదివిన వాడు గ్రహించడం ప్రతిరోజు భయం చదువుకోవాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఏ రోజు కూడా కాంప్రమైజ్ కావద్దు ఉదాహరణకి ఉదయం పూట బైబిల్ పక్కన న్యూస్ పేపర్ పెడితే నీ పరిస్థితి ఏందో తెలుస్తుంది బైబుల్ పక్కన మొబైల్ ఫోన్ పెడితే నీ పరిస్థితి ఏందో తెలుస్తుంది బైబుల్ పక్కన ట్యాబ్లెట్స్ పెట్టాం అనుకోండి మొబైల్ ట్యాబ్లెట్ పీసీ అప్పుడు నీ పరిస్థితి ఏదో తెలుస్తుంది బైబుల్ పక్కన ఆహార వస్తువులు పెట్టినాం అనుకోండి చాక్లెట్లు అప్పుడు మనకు తెలుసు అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనము ఈ లోకాతీతమైన వాటికి ప్రాంతిస్తాం ఇంకా నెక్జామ్మల్ మన శరీరంలోని బలీనత అది మనం ఛేదించుకుంటేనే కాని ఈ బైబిల్లో ఉన్న ఆ యొక్క వాక్యాన్ని రుచిని మనం ఎప్పటికీ పొందుకునే చదివేవాడు గ్రహించిన దాకా నువ్వు చదవాల వీటిని గ్రహించాలా ఇది గ్రహించినప్పుడు ఏం చేస్తావు యూత ఉండేవాడు కొండలకు పారిపోవాల నువ్వు మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి అసలైన కొండ వేసి కదా బయట ఉంటాయి అవి కోరిపోవాలా దీనికి అంత డీటెయిల్ చెప్పను వాటి గురించి ఎందుకంటే ఓల్డ్ రికార్డింగ్స్ లో ఉంటాయి ఈ అహోలిబాకి అహోలిబామకి ఇద్దరికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు నేను వాటికి తీర్పు తీరుస్తాను అంటున్నాడు వేసుక గ్రంథంలో చూడండి వేసుక గ్రంథంలో ఇరవై మూడవ దేమం నలభై ఎందుకు ప్రగని ఏద వారి మీదికి నేను సైన్యంలో రప్పింతును అంటే ఏదైతే మీకు తెలిసి గుర్రాలకు సాదృశ్యం అది జగన్ మనం చేసిన గుర్రాలకు సంబంధించిన పోగాలి సర్పంలో సాదృశ్యం సైన్యము సర్పంలో సాదృశ్యం తర్వాత శత్రువులు వారిని బాధించుటకై అంటే బాధించే వాళ్ళు పొడిచే సాదృశ్యం వీళ్ళు ఎప్పుడు దోపుడు సమూహం తీసుకొని పోతూ ఉంటారు అన్నట్టు గొప్ప జనం దొరికేది తేళ్లు అన్నట్టు ఇసుకరిగో లేదుగా ఎగ్జాంపుల్ అన్నట్టు ఎప్పుడు దోచుకుంటుంటుంది డబ్బులు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు చూడండి సైనికులు ఆరు నలభై ఏడు వచ్చ సైనికులు రాళ్ళు రూపి వారిని చంపుదారు అది మనకు తెలుసు ఆ యొక్క వ్యభిచారణ పట్టబడే స్త్రీని చంపడానికి ఆయనని శోధించడానికి వచ్చారు కదా ఈయనని ఎట్లన్నా తప్పు కొట్టాలి విరుద్ధంగా మహిష ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఈయన ఏదైనా ఒక్క మాట మాట్లాడినా నన్ను తీసుకుంటే చాలు మనం నేను కాబట్టి పరాటంగా మీ విచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకున్నది అంటే వీడు చూసినట్లే వీడు అక్కడ ఉన్నట్టే కానీ ఎట్లా పట్టుకొస్తారు లేకుంటే అంటే అది సెటప్ అన్నట్టు అందుకు మనం చాలా జాగ్రత్తగా వీడ దొరకద్ మనం ప్రటం ఉందం అడగనం నేను చూపించిన మీ సైవాక్యం మీ ఎవరికొలకు జాగ్రత్తగా ఉండాలి ప్రతి స్థితిలో మీద ఎటువంటి నింద పడియకుండా నేను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి మాయమైపోతుండాలి డ్రెస్సెస్ షూటింగ్ చేస్తాడు ఫోటోలు పెట్టండి నీ ట్రే నీ డ్రేసెస్ ఎక్కడ నెనిపించు వచ్చాడు కాబట్టి ఆ శ్రీ గారికి వచ్చేది ఆయన ఈమె విభారణలో కట్టబడింది ముషి దర్వాసం ప్రకారంగా ఈమె రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు కదా నువ్వేమంటావు ఆయన మనకు ఎవరు అయినప్పుడు ఆయన ఏం చేసిండ వివరం చేయాలా నేల మీద వస్తాను అడు కదా నేను వస్తాను అడిగింది నా ఎక్కడా మాటగడ్డేవాడు స్వరం ప్రజల కింద వినిపిస్తాడు బయట నుంచి వాళ్ళు మోసే నేను పలకల మీద రాసింద రాసిన అన్నాడు బెబ్బిచరింపకుడి అని వాళ్ళు చూసి రాలేందుకు వాడు వేసే ప్రమాటే వాడు ఆ వాక్యం వాటికి తెలుసు బెబ్బిచరింప కొడిని అక్కడ రాయబడింది కాబట్టి రాసింది సరేంటి వాడి గుర్తు వాడు వాడు పస వాడి నోట్లో వాడి మూషకి విరుద్ధంగా మాట్లాడతాడంటే మూషకి సపోర్టివ్గా మాట్లాడేది ఏంది అని రాళ్ళు విడిచిపెట్టి పోయింటాడు చెప్పాడు ఆయన మాట్లాడే అసలు మాట్లాడుతుంది నీతో నాతో నువ్వే ఈ లోకపు శబ్దాలతో అలసిపోయినావు విసిగిపోయినావు నిమగ్నం అయిపోయినావు ఆయన ఎంతో మృదువుగా ఎంతో స్లోగా మాట్లాడే దేవుడు నువ్వు సంభాషిస్తేనే మాట్లాడతారు లేకంటే ఆయన మీ దగ్గర రావాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నాలో యోగించుకో నీకు అవసరం నేను ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసుకో ఎటువంటి మోసంలో చూసుకో ఎటువంటి వేషధారణ ముఖ్యంగా మన దగ్గర ప్రాబ్లం అదే వేషధారణ ఉంటే రాడైనా వేషం క్షమిస్తాడు కానీ వేషింపసలు క్షమించాడు రానే నాకు వేషధారణ అంతా డేంజర్ అంటే కపటం కదా వేసధార పిల్లలు కపటంలో ఉన్న వాళ్ళు ఒకటి ఒకళ్ళు ఒకటినట్టు క్లీన్గా ఉండాలి నీ హార్ట్ అలా శుద్ధ హృదయం నాకు దయచేయని అయినా నన్ను ప్రార్థించుకోవడం అలా ఇంకా ఏమైనా తప్పిదం ఉంటే చూపించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి నీకు అనికరం నాకు కావాల కాబట్టి ఈ సర్పండు రాళ్ళు రుగే అగ్ని చేత కాల్చే వాళ్ళు తేండు ఇవన్నీ చిహ్నాలు కాలం ఎంతో సంవత్సరక్రితం నేను ఈ చిహ్నాలన్నీ నెట్లార్థం చేసుకోవడానికి ఒక స్పెషల్ రికార్డింగ్ ఉంది ఏమనుంది ఇవరి కొన్ని గుర్తు ఉన్న టైటిల్ స్పిరిచువల్ డైనమిక్స్ అనుకుంటా దాని పేరుగా మెటఫోరిక్ లాంగ్వేజ్ ఏదో ఉంటుంది దాని పేరు టైటిల్ గుర్తుపస్ట్లే రెండిట్లో ఏదో ఒకటి టైటిల్ అక్కడ బ్రెంచ్ బైబుల్ ఉన్న సింబల్స్ అన్ని నేను చూపించిన ఇటు అర్థం అయ్యింది అని ఎందుకంటే ఏబీ సెలింగ్ రాకుండా సూపర్ అదోలే ఇంగ్లీష్ వాటర్ సింబల్స్ అర్థమవుతాయి కానీ ఈ వాక్యం నీవు చదివినప్పుడు అర్థంగా ఉండట్టు ఆటోమేటిక్గా నీకు అది ఆత్మ హెచ్చరిస్తున్నట్లు ఉన్న విషయం అనగా వారి మీదిగా నేను సైన్యం అంటే ఈ సైన్యం ఏం చేస్తుంది చంపుతుంది సైన్యం కత్తి పట్టుకుంటు కదా వారిని బాధించుటకై శత్రువులు వారిని బాధించుటకై బాధ పెట్టే వాళ్ళు తేళ్లనుంది ఐదో ఆరు నెలలు కదా వారి బాధ వాడి వాటి కాటు అవి గరిస్తే ఎక్కడైంది వారి బాధ ఐదు నెలల ఆరు నెలల ఉంది అక్కడ మనం చేసినాం ఐదు నెలల ఉంది కరెక్ట్ తర్వాత డోపుడు సమ్ముగా వారిని అప్పగింపుతాను కాబట్టి గొప్ప జన సమూహం అందరూ డోపుడు సమ్ముగా వీళ్ళకి అప్పగిస్తారు వీళ్ళు బంధించుకొని పోతారని చెప్పిన వాక్యం నేను అరెస్ట్ చేసుకొని పోతానని వాక్యం ఎంటర్ అందుకే అక్కడ ఇక్కడ మనం చూస్తుంటే వీళ్ళు దొరుకుతా ఉంటారు వాళ్ళకి నువ్వు దొరకద్దు ఏం దొరుకుతావంటే నీ నీ గుడారం రెండు నువ్వు విఘ్నహారంగా నింపుతుంది కాబట్టి వాళ్ళకి ఊరికే తెలిసిపోతుంది వీళ్ళు లేకుండా వచ్చారు మన దేశం వారికి ఎండాక మనం చూస్తాను ఇంక దొరుకుతాం ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై వచ్చిన ధ్యానం అప్పుడు మహాశ్రమ కలుగును ఆరవడైతే అప్పుడు మీరు పారిపోవుట చూడండి పారిపోమని చెప్తున్నాడు శ్రమలన్నీ అట్లా చిక్కపడద్దు మనం పారిపోమని చెప్తాను అని గడిచడండి అప్పుడు మహాశ్రమ కలిగిన గనుక మీరు పారిపోవుట దేవుడు సూచన ఇచ్చండి ఏ కాలం చలికాలం మందైనాను సంభవింపక ఉండవలనని ప్రార్థించండి అంటున్నాడు నేను ప్రార్థిస్తా ఎందుకంటే చలికాలమైంది విశ్రాంతి అని నేను చెప్పండి శ్రమ నిసం ప్రారంభమవుతుందంటే భయంకరంగా చర్చస్ దొరుకుతారు అందరు అని అక్కడ స్టార్ట్ అవుతుంది అటాక్స్ అందుకే హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతి ఇంటారు చర్చ నడిపించుకోవాలి కానీ పింగ్స్ కాదు అని మరి పెద్ద పెద్ద చర్చలు పెట్టుకోవడం వాళ్ళకి మరీ భయంకరమైన శ్రమ ఎందుకంటే ఎక్కడ తప్పించుకునేట్టు కదా పెద్ద భూ సమూహం వచ్చి అటాక్ చేస్తే ఏమవుతుంది మనకు ఉన్న చర్చ రక్తంతో ఉండేది అటువంటిది ఇంతమంది లేదంటే చూడండి యొక్క ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడున్నో కలగబోదు ఎందుకు ఆరవ బోరతో ముగిస్తుంది చాలా మంది ఏమనుకుంటుంటే నేను ఫస్ట్ బోయకే ఎత్తపడుతున్నాను రోజులు అనుకుంటున్నాను అబద్ధ బోదాలు అందుకే వాళ్ళకి రెండవ బోర నుంచి ఏడవ వరకు ఏం జరుగుతాయో ఏమి జరగాలకి ఏ విషయం జరగదు ఏం లేదు ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకుంటారు నేను శ్రమను చూడకుండా ఎంత పడతానని ఒకవేళ జరిగినప్పుడు శ్రమలలో నువ్వు చిక్కబడితే ఎట్లా బ్రతకకుండా తెలియదు వెంట నువ్వు సిద్ధ సిద్ధపడలేదు అది జరుగుతున్నారంటే ప్రపంచానికి వాళ్ళని రామాంతంగా రకరకాల రంగు వస్త్రాలు ధరించుకుంటూ బంగారము వెండి ఇత్య అన్నింటినీ ఆధారంగా భరించుకుంటున్నాం మన మధ్యలో స్వీర్ణయ గ్రంథాలు మనం చూసిన పదో జన్లు ఆ క్రిస్మస్ ట్రీకి సంబంధించిన బోధలు మన రికార్డింగ్స్ ఉంటాయి బట్ అవర్స్ త్రీ అవర్స్ ఉంది పోత పోసిన క్రిస్మస్ విగ్రహాలు అని రికార్డింగ్ ఉంటాయి లాంగ్ ఎన్ని విగ్రహాలు నేను అన్ని బైబిల్ వాక్యాలకి ఆధారంగా అవన్నీ చర్చ చేస్తుంది ఈరోజు కాబట్టి మనం వాటి అన్నిటిని ఆశించుకుంటున్నాం వాటిని విడిచిపెట్టినాం ప్రభు ఎక్కడంటే అక్కడ ఉంటున్నాం మనం మనకి వీటన్నిటిని చూపిస్తుంది దేవుడు వీటిని అర్థం చేసుకుంటున్నాం మనం తప్పించుకోవాలా చూడండి ఇక్కడ ఏం చేస్తుంది ఇరవై రెండు ఆ దినములు తక్కువ చేయబడకపోయినందులా ఏ శరీరం తప్పించుకున్నాడు తర్వాత ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినం తక్కువ చేయబడును ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి వాక్యం ఐదు నెలల భయంకరమైన శ్రమ దాని తర్వాత మరణము ఏడుగురికి అరగంట సేపు నిశ్శబ్దము దాని తర్వాత తీర్పు కాబట్టి రకరకాల బోధల్ని నమ్మి పసపోకూడి అని ఇరవై వచనం చెప్పబడుతుంది మనం ఇంకా మనం చాలా వేరొక గురించి అక్కడ ఉంది బోధ వాటి గురించి మనం వచ్చే వారము ఈ యొక్క తీర్పు తీర్చబడబోతుంది తనకి కొద్దుకున్న దేవుని యొక్క ధనాన్ని ఏమిటిగా ఇతర దేవతలకు అనిపించింది అంటే ఎంతగా అంతకంతకు ఎట్లా చెడిపోతుంది అన్న విషయాన్ని మనకు అది చూపిస్తున్నాడు దేవుడు వచ్చేవాళ్ళ క్రిస్మస్ ట్రీకి సంబంధించిన విషయాలు మరి నేను చూపిస్తాను ఎందుకంటే ఇంకా వెరీ క్విక్గా వచ్చేస్తుంది క్రిస్మస్ ఫెస్టివల్ ముందుగా మనం వీటన్నిటిని సరి చేసుకోవాలన్న జీవితాలన్నీ తనకి తిరిగి సంప్రదం సమర్పించుకోవాలా మన మీ లోక స్థలం కాదు కాటి లోకంతో మనకి ఏ పని లేదు అది గుర్తించిపోతుంది కాబట్టి మనం ఆకాశవాసనం ప్రతిక్షణమైన సంఘం నివసిస్తున్నాం సేవ పర్వతం మీద నివసిస్తున్నాం దాని పశుప శుద్ధ హృదయం శుద్ధ పవిత్రాలు కలిగిన వారి ఆ జీవితం నాకు అని తీర్మానించుకోవడం రావుల్లో కూర్చోవడం ప్రభు మీకు వండాలనే మీరు మాత్రం మాట్లాడిన మీకు మీకు కృతజ్ఞత తెలిపించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయంలో ప్రభావం మతపరమైన జీవితం ఎంతకెంత చెడిపోతుంది ఎజలు బోధం తెచ్చిపెట్టుకుంది నిపులైతుల బోధం తెచ్చిపెట్టుకుంది బీర్లాంబ బోధం తెచ్చిపెట్టుకుంది దయ్యముల బోధం తెచ్చిపెట్టుకోండి భూతముల బోధం తెచ్చిపెట్టుకుంది అని మీరు మాకు చూపించినారు ప్రభు అరీతిగా పూజిస్తుంది మందిరంలో పలా అని ఈ రోజు మీరు మాత్రం మాట్లాడారు ప్రభు నేను ఇచ్చిన వస్త్రాలను నేనిచ్చిన బంగారు ఆ బండాలను పోత పూజ విగ్రహానికి వాళ్ళు పెట్టిన ప్రభావం చూపించిన ప్రోగ్రాం ఆత్మీయ స్థితిలో ఈరోజు ఆడంబరంగా జీవించడము పండగలను సబ్బాతులు నియామకం దినీ ఆచరించడం లవ్ ఫిస్ చేసుకోవడము అతను జీవితం పాలిటిగా తేలింది ప్రభావం ప్రాధాన్యత ఇవ్వలేదు వేరే ప్రయోజనం మరిస్తే అటువంటి జీవితం వల్ల కవిస్తా మనకి మించి ప్రార్థిస్తాం వారిని క్షమించండి కనికరించండి మరికి ఇంకొక అవకాశం ఇవ్వండి విడిచిపెట్టిన వాళ్ళని మీ చింతకు వచ్చినాగా సరిపడండి లేకపోతే మహాశ్రమలలో మరొక రక్తంలో వాళ్ళు అసభూత్తుకొలిసి వస్తుంది ఒక సాక్ష్యమే కాబట్టి ఈ సత్యం మీరు మాకు చూపించడం వాటి వీటిని మేము అనేకలకు ముందు పోవాల ప్రభుత్వం మా ఉండే మాండి నోరు మూసుకొని ఉండే వాళ్ళు ఉండే ఆండడు దానికి రాజు నేను మౌనంగా ఉండలేదు మీ సమాజంలో అన్నాడు మీ నీతి సత్యాన్ని మీ ప్రజలకు ప్రకటిస్తే అన్నాడు ప్రోగ్రామ్ మేము కూడా ఆ రీతి అనడా సరిపడండి అటువంటి వాగ్దానం మాకు అనుగ్రహించమని మా పరిచర్లో అనేకమైన విశేషమైన దుఃఖాలు జరగాల అనేకం రక్షణ పొందాలి స్వస్థత పొందాలు ప్రతి అభితాత్మక మనుషులు విడిచిపెట్టుకోవాల్సిందే వాడి ప్లాన్స్ అన్ని మేము క్యాన్సల్ చేస్తున్నాం ఈ బిడ్డల జీవితాలు ఇస్తే పరిశుభ్రమ ప్రోగ్రామ్ మంచిదానికి చెడి వేక సహాయపడమని ఏసు క్రీస్తు పరుషం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడండి మీద దాకా ఆమ్మెన్ అందరికీ ప్రేజనా ైజ్ సిస్టర్ అందరికి అన్న ప్రైజ్ అక్క అందరికి